అలాగే ఇది ప్రకృతి అంటే ప్రధానము ఇది దిస్ ఈజ్ ది ఆరిజిన్ ఆఫ్ ఎవరి ప్రకృతి అంటే ఆరిజిన్ ఆ ఫెవరి ఇట్ హ్యాస్ నో ఆరిజిన్ ఫర్దర్ ఇట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ కాబట్టి మూల ప్రకృతి ప్రధానం ఒకటి దాని నుంచి ఏం పుట్టింది మహత్తత్వం పుట్టింది యూనివర్సల్ ఇంటెలిజెన్స్ దాని నుంచి అహంకారం పుట్టింది యూనివర్సల్ ఈగో దాని నుంచి పంచ సూక్ష్మభూతములు పుట్టినవి దాని నుంచి పంచ స్థూలభూతములు పుట్టినవి పంచ ప్రాణములు పుట్టాయి అలాగే మొత్తానికి ఇవన్నీ కలుపుతూ కట్టగడితే ఇరవై ఐదు అవుతుంది ఆయన చూపిస్తే ఆ ఈ ఇరవై ఐదులో ప్రకృతి ఎన్ని ఒకటి అది ప్రకృతియే తప్ప వికృతి కాదు అది ఇంకా దేని నుంచే అది పుట్టింది మాత్రం కాదు అది ప్రకృతి మూల ప్రకృతియే ప్రకృతి మహత్తత్వం ఉందనుకోండి ఇవి మో ప్రధాన దృష్ట్యా వికృతి కానీ మళ్ళీ దీని నుంచి అహంకారం పుట్టింది కనుక అహంకారానికి ప్రకృతి అవుతుంది కాబట్టి ఈ మధ్యలో ఉన్నవి వాటికి ప్రకృతి వికృతులు అని అంటే అవి ప్రకృతులు అవుతాయి వికృతులు అవుతాయి చిత్తజీవి వచ్చేప్పటికీ ఇంకా వాటి నుంచి మరేది పుట్టదు అవి పైవాటి నుండి పుడతాయి తప్ప వాటి నుంచి మరేదీ పుట్టదు అంటే అవి వికృతులు మాత్రమే కాబట్టి ఈ టేబుల్లో టాప్ని ఏముంటుంది ప్రకృతి ఉంటుంది బాటంలో ఏముంటాయి వికృతులు ఉంటాయి మధ్యలో ఏముంటాయి ప్రకృతి వికృతులు ఉంటాయి మొత్తం అన్నీ కలిపితే ఇరవై అవుతాయి అది శ్లోకం ఓకే ఇప్పుడు చెప్పండి మూల ప్రకృతి ఒకటి ఓకే అది అవికృతి అది దేని నుంచి పుట్టింది కాదు అదైతే వికృతి కాదు ఓకే ఇక మహదాద్యాహ ప్రకృతి వికృతయ సప్త మహత్వతో మొదలుపెట్టి ఏడున్నాయి ప్రకృతి వికృతులు అవేమిటి మహత్తత్వము అహంకారము పంచతన్మాత్రములు అంటే పంచసూక్ష్మభూతములు ఐదు రెండు ఏడివి ఇవన్నీ ప్రకృతి వికృతులు ఎందుకని మహత్తత్వము మా ప్రధానం నుంచి పుట్టింది కాబట్టి వికృతి అహంకారానికి జన్మనిచ్చింది కాబట్టి ప్రకృతి అహంకారము మహత్వ నుంచి పుట్టింది కాబట్టి వికృతి పంచభూతాలకి జన్మనిచ్చింది కాబట్టి ప్రకృతి పంచ సూక్ష్మభూతములు అహంకారం నుంచి పుట్టేవి కాబట్టి వికృతులు స్థూలభూతాలకి జన్మనిచ్చాయి కాబట్టి ప్రకృతులు కాబట్టి ఐదు రెండు ఏడు ప్రకృతి వికృతులు అయ్యాయి ఇక షోడశ కష్ట వికారకృతి న వికృతి పురుష ఇప్పుడు ఇవన్నీ పదిహేను వచ్చాయి ఇక్కడ పదిహేను వచ్చాయా ఇరవై ఐదు చేద్దాం మీరు ఓపికపట్టండి ఈ శ్లోకాన్ని సవకాశంగా దీన్ని సెటిల్ చేయాలి సో ఇప్పుడు ఐదు సూక్ష్మభూతాలు ఉన్నాం కదా ఐదు సూక్ష్మభూతాలు అహంకారము మహత్తు ఐదు రెండు ఏడు ఇవి ఏడు మూల ఒకటి ఎనిమిది ఓకే ఎనిమిది ఓకే తర్వాత ఎనిమిదికి మీరు పని చేస్తారు ఏం చేస్తారంటే పంచస్థూలభూతములు కలపండి ఎనిమిది ఐదు పదమూడు పదమూడు పదమూడుకి ఏకాదశి ఇంద్రియానిత్యా ఇరవై పదమూడుకి పదకొండు ఇంద్రియములు కలపండి పదకొండు ఇంద్రియాలు ఉంటాయి కర్మేంద్రియాల ఐదు జ్ఞానేంద్రియాలు అయిదు మనస్సు ఒకటి అమతో అన్ని కలప ఒకటి కింద లెక్క మరి సా సాంఖ్యం అంటే ఇలాగే ఉంటుంది ఏ కలిపితే అవి ఇంతకుముందు ఏడు ఒకటి ఎనిమిదిను ఐదు పదమూడునో ఈ పదకొండు కలిపితే ఇరవై నాలుగు ఏ పురుషుడు ఒకటి జీవుడు వీటిలో ఉండడు ఈ పురుషుడు వీళ్ళు కలుపుకుంటే ఇరవై ఏమండి నేను ఈ జీవుడిని ఎక్కడ పెట్టాను ఇరవై ఐదులో పెట్టాను అవునా మీరు వాడిని పదహారులో పెట్టండి ఇరవై ఐదులో మరొకటి పెడదాను ఓకే షోడశకశ్చ వికారలా కాదు షోడశక అంటే పదహారింటి యొక్క గణము పద గణము షోడశక అంటే షోడశానాం గణ పదహారింటి యొక్క సమూహము ఏమిటా పదహారింటి యొక్క సమూహము సమూహము పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు పంచ స్థూలభూతములు మనస్సు మూడైదులు పదిహేను ఒకటి పదహారు ఇవి కుట్టివే తప్ప ఇంక వీటి నుంచి కుట్టివేమీ ఉండవు ఎలాగో చెప్తా చూడండి అహంకారం ఉంది కదా అహంకారాన్ని సాత్వికాహంకారము రాజసాహంకారము తామసాహంకారము అని మూడు మొక్కలు చేయండి అవునండి సాత్వికాహంకారం నుంచి పంచ జ్ఞానేంద్రియాలు కొడతాయి రాజసాహంకారం నుంచి పంచ కర్మేంద్రియాలు కొడతాయి తామసాహంకారం నుంచి పంచ స్థూలభూతములు కొడతాయి తర్వాత వీటన్నింటి సమావేశం చేత మనస్సు కూడా పుడుతుంది పదిహేను ఒకటి పదహారు ఈ పదహారు నుంచి ఇంక పుట్టివేం లేవు ఇవి టేబుల్లో అడుగులు ఉన్నాయి కాబట్టి ఈ పదహారు ఇవి వికృతులు షోడశకశ్చ వికారీ పదహారింటి గణము వికారము అంటే వికృతి తప్ప ఇవి ప్రకృతి వికృతులు కావు ప్రకృతి అలాగూ కాదు ఇవి పదహారు ఇప్పటికెన్నయ్యాయి పదహారు ఏడు ఇరవై మూడు ఏడు ప్రకృతి వికృతులు పదహారు వికృతులు ఏడు ప్రకృతి వికృతులు ఒక ప్రకృతి పదహారు ఏడు ఇరవై మూడో ఒకటి ఇరవై నాలుగు ఇంకా పురుషుడు మిగిలి ఉన్నాడు ఇరవై ఐదో వాడు పురుషుడు న ప్రకృతి అంటే నృతి పురుష ప్రకృతి కాదు వికృతి కాదు ఇండిపెండెంట్ ఇవన్నీ జడముడు పురుషుడు చేతనుడు కాబట్టి పురుషుణ్ణి ప్రకృతి అన్న దానికి పురుషుడి నుంచి పుట్టేది ఉండదు పురుషుడు దేని నుంచి పుట్టడు జీవుడు అనాది అనంతుడు అనాది కాబట్టి ఆయన దేని నుంచి పుట్టడు అనంతం కాబట్టి దాని నుంచే ఇది కొట్టడం కాబట్టి ప్రకృతి కాదు వికృతి కాదు అది జీవుడు వాడికే పురుష అని పేరు ఈశ్వరుడు ఉండడు జీవుడు అనేకము ఓకే అనేకమైన జీవుల్ని అందరినీ కలిపి ఒక కేటగిరీ జీవుడు అనే కేటగిరీ భారతీయుడు అని ఎప్పుడైనా విన్నారా అలాగంటే కేటగిరీ ఇది అంటే అనేకమును ఏకముగా ప్రతిపాదించడం అది ప్రకృతి కాదు వికృతి కాదు ఒకటి ఇరవై ఐదు వచ్చాయి ఇప్పుడు ఇరవై ఐదు సంఖ్యలో అడుగునాడు అవుతుంటాడ అర్థమైందా ఇరవై ఐదు చెప్పండి ఇప్పుడు మూల ప్రకృతి అవికృతి వికృతి కానిది సర్వమునకు మూలములోనున్న ప్రకృతి ప్రధానము ఒకటి అది ఒకటి మహదార్యా ప్రకృతి వికృతయ సప్త మహత్తత్వము అహంకారము పంచ సూక్ష్మభూతములు వీటికే శబ్దస్పర్శ రూపరసంధములు అని పేరు అలా చెప్పండి శబ్దస్పర్శ రూపరసంధములు పంచతన్మాత్రలు వెరసి ఏడు ఇవి ప్రకృతులు వికృతులు కూడా కనపడిందా ఓకే షోడశకశ్చ వికారంచస్థూలభూతములు పంచకర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు అంతఃకరణము వెరసి పదహారు ఇవి వికృతులు మాత్రమే వెరసి ఇరవై న ప్రకృతి న వికృతి పురుష ఇరవై ఐదవ పురుషుడు అనగా జీవుడు ప్రకృతి కాడు వికృతి కాడు వీళ్ళని లెక్క పెట్టమంటే మనం టేబుల్ వేస్తాం వాళ్ళు శ్లోకం రాస్తారు అదే శ్లోకం ఎందుకండి లెక్క చెప్పాలి కానీ ఇప్పుడు మ్యాథమెటిక్స్కి చెప్పదా అంటే శ్లోకం రాస్తే ఏమైనట్టు ఈ శ్లోకం అర్థం కాక తల పీకోవాలి మరి వాళ్ళు అలాంటి పిచ్చిపరెందుకు చేశారంటే వాళ్ళకి రాత సాధనాలు ఉండేవి కావు అంతా కంఠస్థం చేసి పెట్టుకోవాలి కంఠస్థం చేయడంలో వాళ్ళు గద్యల్ని కంఠస్థం చేశారు శ్లోకాలని కంఠస్థం చేశారు వాళ్ళకి శ్లోకాలని కంఠస్థం చేయడంలో ఒక వెసులుబాటు కనపడింది గద్యని కంఠస్థం చేయడం కష్టం శ్లోకాలని కంఠస్థం చేయడం తేలిక ఎందుకైతే దండకాలను కంఠస్థం చేయడం మన వాళ్ళు మానేసి విష్ణు సహస్రనామం మొదలైన వాటిని కంఠస్థం చేస్తూ ఉంటారు శ్రీనివాస గద్య అని అప్పుడప్పుడు మీరు టీవీలో వెళ్తూ ఉంటారు అది అనుకరణం చేద్దామన్నా నాకు నోటికి రావట్లేదు ఇంత పొడుగు సమాసాలతో దాన్ని ఆ సమాసాన్ని ఓ సుత్తు పుట్టుకుని విప్పాలి దాన్ని అది సంస్కృతంలో బాగా ప్రజ్ఞ మాత్రమే చేయగలుగుతాడు ఆ తీరా విప్పితే ఏం ఉండదు చప్ప చప్పగా ఉంటుంది ఏముండదు అతల వితల సుతల పుతల అతల పతల డబ్బు డబ అలా ఉంటుంది తీరా విప్పితే ఏముండదు నేను ఒకసారి శ్రీనివాస గద్యాన్ని విప్పడం ప్రారంభించా అది అది విరగదది మధ్యలో ఏవో సంస్థలు ఉంటాయి మన నాన్నగారు ఎదుర్కొన్నా ఉంటే ఆయన పట్టుకుని ఆయన్ని అడిగాను అడిగితే చెప్పేవారు పాపం చాలా ఓపిక్గా చెప్పేవారు పావుగంట అయ్యప్పటికే అబ్బా ఎందుకు దానితోటి పిప్పి పడతావు నాకు ప్రారం చేస్తావు దాంట్లో సారమే ఎదురా పిప్పి ఆ పిప్పిని నువ్వు నవలడమే కాకుండా నా చేత కూడా నవలిస్తావు నీళ్ళవ వయస్సులో అది అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది ఆ పిప్పిని పట్టుకుని ఏం చేస్తారు ఊరితో ఇటు సాగు చేసి మొత్తానికి ప్రతిదీ శ్లోకంలో చెప్పుకోవడం అనే ఒక పద్ధతి ఉందని కానీ ఆ తెలిటాటలు చూడండి శ్లోకంలో ఫిట్ చేసేది ఆజ్యావృతంలో శ్లోకం ఈ ఇరవై ఉంది కదా మేము చెప్పి మా శ్లోకం మొట్టమొదటి శ్లో మొట్టమొదటి శ్లోకం అనేది శాస్త్రంలో మొదటి శ్లోకం మిగతా రెండు శ్లోకాలు ఇనీషియల్ చూడండి మేము ఎలా చెప్పాము మేము ఎక్కడో మా మా శాస్త్రంలో వెతికి చెప్పింది మేము మా శాస్త్రం ఎలా బిగినైంది ఇరవై ఐదుతో బిగినైంది యువ శాస్త్రం అన్నట్టు శ్లోకం ప్రమాణం ఇక్కడ మంత్రంలో ఏముంది ఇరవై ఐదు ఉంది పంచపంచ తర్వాత తర్వాత వద్దు పంచపంచ కాబట్టి మాది వైదికము తృతి ప్రసిద్ధ పంచవింశతి సంఖ్యయా స్మృతిప్రసిద్ధానా పంచవింశతి తత్వా ఉపసంగ్రహాత్ ప్రాప్తం పునః శృతిమత్వమేవా ప్రధానాదీనా సో మీరు మంత్రం చూసుకోండి శృతిలో ఒక గొప్ప మంత్రం ప్రసిద్ధమైన మంత్రం అంటాడు అదేం ప్రసిద్ధం కాదు అది వీడికి అది కావాల్సి వచ్చింది వాడి కంటికి అదే కనపడుతుంది మీరాజం కాబట్టి శృతిలో ప్రసిద్ధమైన మంత్రం మీరు పట్టుకోండి ఇరవై ఐదు అంటున్నది ఆ ఇరవై ఐదు ఆకాంక్ష రాగానే మా స్మృతిలోకి వచ్చేసేయండి కాపీలో స్మృతికి వచ్చేస్తే అక్కడ ఇరవై ఐదు తత్వాలని ఒకచోట పోగేసి పెట్టారు ఉపసంగ్రహం ఉంటే ప్రోగు చేయుట దగ్గరకి ప్రోగు చేయుట ఆ ఇరవై ఐదుని ఒకచోట దగ్గరగా పోగు చేసి పెట్టారు కాబట్టి ఆకాంక్ష తీరిపోయింది కాబట్టి ఇక్కడ చెప్పిన ఇరవై ఐదింటిని అక్కడ వేదము రిఫరెన్స్ కాబట్టి మా శాస్త్రము వైదికము మేము లెక్కబెట్టేవన్నీ కూడా అవేవో కాకుల లెక్కని అలా మీరు అనుకోద్దు వేదం చెప్పిన వాటినే మేము లెక్క వేస్తూ ఉన్నాము అని ఆయన అంటాడు సాంఖ్యులు అంటాడు తో భూమహా ఆ పైన మేము ఇలా చెప్తున్నాం ఏమని నా అది సరికాదు ఏమిటి సరికాదంటే నా సంఖ్యోపసంగ్రహాదీ ప్రధానాదీనా శృతిమత్వం ప్రతి ఆశా కర్తవ్య చూడు మీ దగ్గర ఇరవై ఐదు ఉన్నాయి ఇక్కడ వేదంలో కూడా ఇరవై చెప్తున్నారు కాబట్టి ఆ వేదంలో ఇరవై మా ఇరవై ఐదే మా శాస్త్రము వైదికము అని నువ్వు ఆశ పెట్టుకోవద్దు ఆశ అక్కడ ఇరవై ఐదు అదే మేము అదే అంటున్నాం అక్కడ ఇరవై ఉన్నది ఇక్కడ మీరు పోగేసి పెట్టుకున్నవి ఇరవై ఐదు ఉన్నాయి ఆ ఇరవై ఐదే ఇరవై ఐదు కాబట్టి వేదం మా మాటే చెప్తోంది అనే ఆశ నువ్వు పెట్టుకోవద్దు అశాన కర్తవ్య కస్మాత్ ఎందువల్ల నానాభావాత్ మీరు చెప్పినవి ఇరవై ఐదు ఇక్కడ వేదంలో ఉన్నవి ఇరవై కాదు ఎక్కడుంది ఎక్కడ చుట్టుంది ఇరవై పంచలు ఉంది సతిహి ఎక్కడుంది లేదు కాదు పంచపంచ పంచ పంచ్ అంటే ఇరవై ఐదు ఎలా అవుతుంది ఇట్ బికమ్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఫైవ్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఫైవ్ ఫోల్డ్ కలెక్షన్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఫోల్డ్ అవుతుంది తప్ప ఏ కలెక్షన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ కాబట్టి నో నానాభావా ఇది నానా మీరు చెప్పింది నానా ఇక్కడ చెప్పింది నానా కాదు ఇఫ్ హ్యాట్ ఆల్ ఇట్ ఇస్ ఏ ఫైవ్ ఆఫ్ ఫైవ్ అంతే తప్ప నానా మాత్రం కావచ్చు నేను నానా చెప్తున్నాను దాన్ని వివరిస్తాను నానా భావత అన్నది సంగ్రహం సంగ్రహవాక్యం దాని మీద వివరణ వస్తుంది నానాహి ఏటాని పంచవిశతి నువ్వు చెప్పిన ఇరవై ఐదు తత్వంలో ఐదు ఐదులుగా ఫిట్ అవ్వే అది నానా ఉన్నాయి నువ్వే లెక్కవు ఇరవై ఐదు ఏమిటో చెప్పు ఒకటి ఐదు కాదుగా అది ఏడు ఐదు కాదుగా ఐదు ఐదు ఐదు మళ్ళీ ఒకటి ఇది ఐదులు ఎక్కడొచ్చాయి నీకు ఐదులు ఎక్కడొచ్చాయి అది నెంబర్స్ ఎలా ఉన్నాయి డ్ నెంబర్స్ ఏంటను చూడండి జంబుళ్ళుగా ఉన్నాయి తప్ప ఐదు ఐదు అన్నట్టు ఉన్నాయా లేవు అది నానాభావము అంటే ఒకట ఒకటి ఉంటుంది ఇంకో చోట ఏడు ఉంటుంది మళ్ళీ ఇంకో చోటు ఒకటి ఉంటుంది మధ్యలో ఒక మూడు ఐదు ఉన్నమాట వాస్తవం కాబట్టి ఇవన్నీ ఐదు ఐదు ఐదు అనడానికి ఏమీ అవకాశం లేదు కాబట్టి నానాభావము స్పష్టంగా కనపడుతోంది కనుక మీరు చెప్పిన ఇరవై ఐదు వేదమంత్రానికి చెల్లినదు కావు ఇంకా వివరిస్తారు నైం పంచశ సాధారణో ధర్మోస్తి ఏ పంచవింశతేరంతరాలే పరా పంచపంచస్యాషేర కాబట్టి ఇరవై ఐదు ఉందండి ఈ ఇరవై ఐదు లోపల ఐదు ఐదుల్ని కూర్చోబెట్టచ్చు ఎప్పుడు ఆ ఐదు ఐదు ఐదు ఐదు అలా కూర్చోబెట్టచ్చు ఎప్పుడు ఆ ఐదుకి ఒక సమాన ధర్మం ఉండాలి ఇంకో ఐదుకి మరో సమాన ధర్మం ఉండాలి ఈ మొదటి ధర్మం రెండో మళ్ళీ కుదరదు అవి చదివతాయి తప్ప ఐదు ఐదు అవ్వం ఐదు ఐదు అవ్వాలంటే ఒక ధర్మం ఉండాలి ఐదింటికి అదే ధర్మం ఉండాలి మళ్ళీ ఇంకో ఐదింటికి ఇంకో ధర్మం ఉండాలి మరో ఐడెంటిటీకి ఇంకో ధర్మం ఉండాలి ఇంకో ఐడెంటిటీకి మరో ధర్మం ఉండాలి ఇంకో ఐడెంటిటీకి ఇంకో ధర్మం ఉండాలి అంటే అప్పుడు ఐదు ఐదు ఐదు ఐదు ఐదు అని చెప్పి ఇరవై లోపల ఈ ఐదు ఐదుల్ని కూర్చోబెట్టచ్చు అలా ఉంటుంది మీరు ఎలా ఉందో చెప్పు ప్రకృతి అంటే ఐదు ఉన్నాయా ఒకటి ఉందా ప్రకృతి వికృతులు అది సమాన ధర్మం ఐదు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ఏడు కర్మేంద్రియములు ఐదు సరపడింది కర్మత్వము అనే ధర్మాన్ని బట్టి ఐదు కుదిరింది జ్ఞానేంద్రియములు అంటే జ్ఞానాన్ని బట్టి కుదిరింది స్థూలభూతములు కుదిరింది సూక్ష్మ విషయములు కుదిరింది కుదిరి కుదిరింది జీవుడు ఐదు లేదు కాబట్టి సమాన ధర్మం కుదిరి ఐదుగా మూటకట్ట తగ్గవి మీ దగ్గర మూడు తేలేవి తప్ప ఐదు లేవు కానీ మంత్రంలో ఉన్న ఐదు ఐదులు కావాలంటే ఆ రకంగా ఐదు ఐదు ఐదు ఉండాలి అలా లేదు మీ దగ్గర కాబట్టి మీ ఇరవై ఐదుని ఐదు ఐదుల ఇరవై ఐదు లోపల చొప్పించడానికి అవకాశము లేదు ఓకే ఈ విచారం ఇలాగే ఉంటుంది అయితే ఇది ఇంకా ఆరంభమే ఇలా పోతూ పిల్లి వీటికి అలా ఓపుకుంటారు ఆ వాక్యం అర్థమైందండి ఏషాం పంచసః పంచష సాధారణ ధర్మ నాస్తి నువ్వు చెప్పిన తత్వాలకి ఐదేసి ఐదేసింటికి సమాన ధర్మం పెట్టడం సాధారణ అంటే సమానమైన ధర్మము లేదు వాటికి ఉండుంటే ఇరవై లోపల చొప్పిన అలాంటి సమాన ధర్మం లేదు హి ఏక నిబంధనమంతరేణ నానాభూతూత్వాదికాఖ్యా నివిశన్ హీ బికాజ్ నానాభూతూ అనేకములైన వస్తువులు ఉంటున్నప్పుడు అనేకములైన వస్తువులు ఉన్నాయండి ముప్పయో నలభయో ఉన్నాయి దాంట్లో ఒక రెండును ఒక గ్రూప్ చేసి దాంట్లో చూపించాలి ఈ రెండు ఆ నలభైలో భాగము అని మీరు చెప్పాలంటే ఆ రెండింటినీ ఒకట ఒక యూనిట్ చేసేటువంటి సమాన ధర్మం ఉండాలి ఏక ఉండాలి ఏక నిబంధనము అంటే కలిపి ఒక కట్ట చేసేటువంటి ధర్మం ఉండాలి ఉంటే రెండింటిని కలిపి ఒక కట్ట చేసి ఈ రెండు ఆ నలభైలో ఉన్నాయి మళ్ళీ ఇంకో నాలుగు ఉన్నాయి అక్కడ అవన్నీ సమాన ధర్మం కలిగి ఉన్నాయి ఈ నాలుగు ఆ నలభైలో ఉన్నాయి అలా మనం చొప్పించడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా మీ ఇరవై కి వర్కౌట్ కాదు మీ ఇరవై ఐదుకి అలా చేయాలంటే వన్ అరవై ఐదులో ఫిట్ అవుతుంది సెవెన్ అయివై ఐదులో ఫిట్ అవుతుంది ఫైవ్లు ఫిట్ అవుతాయి కొన్ని మళ్ళీ వన్ ఫిట్ అవుతుంది అలా ఫిట్ అవుతుంది తప్ప ఫైవ్ ఫైవ్ ఫైవ్ ఫైవ్ ఫైవ్ అని ఫిట్ కాదు ఏ ఈ ఐదు ఐదులోనే కాదు అసలు ఏదైనా ఒక పెద్ద సెన్స్ ఉంది దాని లోపల అంతర్గతంగా మీరు యూనిట్స్ చేయదలుచుకుంటే రెండు ఏడు పదకొండు అలాంటి యూనిట్స్ చేయదలుచుకుంటే ఒక సమాన ధర్మం ఆ వాటిని ఒక కట్ట కింద కట్టడానికి అవకాశం ఉన్నది ఉండి తీరాలి అది లేకుండా మీరు అలాగా చూపించటానికి వీలుండక ఏక నిబంధనం అంతరేనా అంటే ఒకటిగా చేసేటువంటి సమాన ధర్మం లేకుండా నానాభూతూ అనేకములై ఉన్నవాటి రందు ద్విత్వాధికా సంఖ్య రెండు మూడు ఐదు ఇలాంటి అంకెలు నా నిమిషంతే లోపల ప్రవేశించవు పెద్ద సంఖ్యకి మహాసంఖ్య అంటారు దాని లోపలికి పే పెట్టేటువంటి సంఖ్యలనే అవాంతర సంఖ్యలు అంటారు ఇరవై ఐదు మహాసంఖ్య ఐదు ఐదులు అవాంతర సంఖ్యలు ఐదు ఐదు ఐదు అలాంటి అవాంతర సంఖ్యల్ని మహాసంఖ్యలో పెట్టాలి అంటే వీటిని అలా యూనిక్స్గా చేసేటువంటి సమాన ధర్మం ఒకటి ఉండి తీరాలి అది మీ దగ్గర కుదరటం లేదు అని కొట్టేశాడు దాని మీద మళ్ళీ సాంగఖ్యులు అలా కాదులేండి దీన్ని సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది అని వాడు మళ్ళీ చెప్తాడు అథ ఉచ్యేత దీనికి దీనికి మీద పై మాట చెప్పాడు అనుకో ఏమని చెప్తాడు పంచవింశతి సైన్స్యం అవయవద్వారేణ లక్ష్యతే అంటే వాడు అంటాడు ముఖ్యార్థంలో ఇరవై ఐదు లేదు మంత్రం చూసుకోండి మంత్రంలో ఇరవై ఐదు అనే మాతుందా లేదు ఐదు ఐదు అనే మాతుంది ఇరవై ఐదులో ఐదు అవయవం అవుతుంది అంటే అటువంటి ఐదు అవయవాలు కలుపుకుంటే మహాసంఖ్య వచ్చింది అవయవాన్ని పెట్టి మొత్తాన్ని చెప్పే ప్రక్రియకి లక్షణ అని పేరు ముఖ్యార్థంలో ఇరవై ఐదు లేదు ఇరవ పంచవింశతి అని ఉండాలి అది లేదు కానీ అవయవాల ద్వారా పంచ ఇరవై అనే మహాసంఖ్య మీ బుద్ధికి తోచినట్లా చేస్తాం ఎలా చేస్తాం ఐదు ఐదులు అని చేస్తాం అవయవాలున్నాయి ఎన్ని ఉన్నాయి ఐదు అవయవాలు ఉన్నాయి ఒక్కొక్క అవయవాల్లో ఐదు ఉన్నాయి ఆహా ఐదు ఐదులో ఇరవై ఐదు అయిందిరా అని మీకు తెలిసింది అంటే నేనేం చేశాను ఇరవై ఐదు అనకుండా మీకు ఇరవై ఐదు తోచేట్లా చేశాను దాన్ని లక్షణ అంటారు లక్షయతి వాక్యం కాదు లక్షణ కాబట్టి ముఖ్యార్థాన్ని స్వీకరిస్తే అంటే వాక్యార్థాన్ని స్వీకరిస్తే ఇరవై ఐదు సిద్ధించట్లేదు ఒప్పుకున్నాము కానీ ఇక్కడ మేము వాక్యార్థాన్ని స్వీకరించాం లక్ష్యార్థాన్ని స్వీకరిస్తాం ఏమిటి లక్షణ ఇక్కడ అంటే అవయవముల ద్వారా అవయవిని చెప్పుగా అనే లక్షణని స్వీకరిస్తాం అవయవాల్ని చెప్తాడు తద్వారా అవయవి బుద్ధికి తోచుతుంది అటువంటి లక్షణని మేము ఇక్కడ స్వీకరిస్తాము ఇటువంటి పద్ధతి ఇక్కడే కాదు అనేక సందర్భాల్లో ఉంది ఎలాగా పంచసప్తర్షాణి నవవర్షశతక్రతుదశ వార్షికీం అనావృష్టిం కథయంతి తద్వీ ఇది పురాణం పురాణం అంటే అతిశయోక్తి పురాణంలో అంత అతిశయోక్తులే ఉంటాయి ఆ సంగతి తెలుసుకుని దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇబ్బంది ఉండదు వర్షం కురిసింది అంటే అది అతిశయోక్తులు చెప్తారు వర్షం కురవలేదు అంటే కూడా అతిశయోక్తే ఏమిటి అతిశయోక్తి ఇప్పుడు లాస్ట్ ఇయర్ తెలంగాణలో వర్షాలు కురవలేదు అంటే అసలే కురవలేదని కాదు నార్మల్గా కురవలేదని అర్థం ఏమిటో ఈ మధ్యకాలంలో వర్షాలు లేవండి అంటాడు అంటే వర్షాలు ఇప్పుడో వర్షం అప్పుడో వర్షం ఉంది అంటే మొత్తం మీద తక్కువ పడుతున్నాయని అర్థం ఈ మధ్యకాలంలో అంటే ఈ ఏడా ఎన్నేళ్ళు ఏముందిలండి ఇంకా ఈ ఈ కాలంలో ఈ కలికాలం వచ్చేసిన తర్వాత వర్షాలు పట్టలేదండి అంతా అతిశయొక్తి పన్నెండేళ్ళు ఇంద్రుడు ఇంద్రుడు వర్షిస్తాడు ఇంద్రుడు అంటే వర్షాలకి దేవత శతక్రతు వర్షాధి దేవత పన్నెండు సంవత్సరాలు వర్షించలేదు అని చెప్పాలి అది పురాణం ఆ చెప్పడం ఎలా చెప్పారు సప్త పంచచ వర్షాని ఏడై ఏడు ఐదు సంవత్సరాలు వర్షించలేదు అని చెప్పారు పన్నెండు అనే మాట లేదు మరి పన్నెండు మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఒక అవయవం సప్త ఇంకొక అవయవం పంచ అవయవాలు చెప్పారు కానీ అవయవి చెప్పలేదు కదా అంటే పోలేవయా చెప్పకపోతేనేమి అవయవాలు చెప్పారు కాబట్టి చెప్పిన అవయవాలని బట్టి చెప్పని అవయవి బుద్ధికి వచ్చింది ఓకే చెప్పిన ఏడు ఐదుని బట్టి చెప్పని పన్నెండు బుద్ధికి వచ్చింది అలాగే ఇక్కడ కూడా పంచ పంచంటే ఆ ఇరవై ఐదుని చెప్పినట్టుగానే చెప్పని అవయవ అవయవిని అవయవాల ద్వారా బుద్ధికి అనుకుంటాము అని వాడు పది మాట చెప్పాడు అంటే శంకర్లు అంటారు ఇప్పుడు ఐదు ఐదు పదవ్వాలి కానీ ఇరవై ఐదేళ్ళు అవుతుంది ఏడైదు ముప్పై ఐదు అయిందా పన్నెండు అయిందా పన్నెండు ద్వాదశ వార్షిక అప్పుడు ఐదు పదవ్వాలి ఇరవై ఐదేళ్ళ అవుతుంది అని మళ్ళీ అదే సరిపోతుంది ఓకే దాదాపు నో ఉపద్యతే అదే ఇది కూడా యుక్తియుక్తంగా లేదు ఆ మాట కూడా నిలబడదు ఎందుకు నిలబడదంటే అయమేవ అస్మిన్ పక్షే దోషక్షణ ఆశ్రయణీయా ఇదే పెద్ద దోషం నువ్వు చెప్పిన పక్షంలో ఐదు ఐదులో ఇరవై ఐదు అనే సంఖ్య నువ్వు క్రియేట్ చేసేవే దాంట్లో ఉండే మహాదోషం ఏమిటంటే పెద్ద దోషం నీవు ముఖ్యార్థాన్ని స్వీకరించడానికి అవకాశం లేదు లక్షణమే పట్టుకోవాలి ఎప్పుడూ కూడా ముఖ్యార్థం సంభవం అవుతుంటే లక్షణని పట్టుకోరాదు అదే తప్పు ముఖ్యార్థం తెలుస్తుంటే లక్షణని పెట్టకూడదు ముఖ్యార్థంలో ఏదైనా తేడా ఉన్నప్పుడు మాత్రమే లక్షణాన్ని పట్టుకోవాలి ఇప్పుడు ఆదిత్యస్థపతి అన్నారనుకోండి సూర్యుడు బాగా వేడిని కలిగిస్తున్నాడు దాంట్లో లక్షణం ఎందుకు దాన్ని ముఖ్యార్థమే తీసుకోవాలి లక్షణ వెళ్ళకూడదు ఆదిత్యో యోపహ అంటాడు అక్కడ ఒక కట్టెపాతి ఈ కట్టె ఆదిత్యుడు అంటాడు ముఖ్యార్థం కుదరదు ఇది ఆదిత్యుడా కట్టెని పట్టుకుని ఆదిత్యుడు అంటాడు కదా అంటే ముఖ్యార్థం కుదరలేదు కాబట్టి లక్షణాన్ని పట్టుకోవాలి లక్షణం అలాగో తెలుసిన ఆదిత్యుడు వలె ఉన్నది అది లక్షణం అంటే చక్కగా మెరిసిపోతూ సూర్యులాగా మెరిసిపోతుంది అనర్థం లేదా ఆ కర్మలో జగత్తుగా ఆదిత్యుడు ఎలా అయితే గొప్ప వెలుగునిస్తున్నాడో ఈ కర్మకి ఈ యోపము వెలుగునిస్తోంది అనేది చెప్పి అలాగే దాన్ని సర్దుబాటు చేసుకుని లక్షణ పెట్టుకోవాలి అంతేకాని ఆదిత్య స్థపతి దగ్గర లక్షణ పెట్టకూడదు అలాగే పంచపంచ చోట ముఖ్యార్థాన్ని పక్కన పెట్టి లక్షణ పట్టుకోవడం అనేది ఉండే అదే దోషము ముందు ముఖ్యార్థం కుదురుతుందా కుదరదా చూసుకుని ఆ తర్వాత లక్షణ పట్టుకోవాలి అదే దోషము అదే కాదు ఇంకో దోషము కూడా గలదు పరశ్చాత్ర పంచశబ్ద జన శబ్దేన సమస్త పంచజన ఇది ఇప్పుడు ఐదు ఐదులు ఉంటే ఇరవై ఐదు అవుతుంది ఇక్కడ ఐదు ఐదులు లేదు ఎందుకంటే ఐదు ఎక్కడుంది పంచ ఇంకో ఐదు ఉండాలి ఎక్కడుంది పంచ లేదు అది పంచ కాదు అది పంచ జనా సమాసపదం సమాసపదం ఐదు ఇప్పుడు మీ పైన చెప్పండి పంచ సప్త వర్షాన్ని అని ఉంది పంచ ఐదు సప్త ఏడు అవి సమాస పదాలు కావు విడివిడి పదాలు కాబట్టి రెండిని కలుపుకుని పన్నెండు చేశాం ఇక్కడ పంచ పంచ జనా అని ఈ పంచా పంచా కలిస్తే పదనో పంచా పంచా గుణిస్తే ఇరవై ఐదునో మీరేదో చేస్తారు కానీ అక్కడ పంచా పంచా లేదు అక్కడ ఏముంది పంచ పంచజనాహ పంచజనాహలో ఉండే ఆ జనాహ మాటని విరిచే అవతలు పారేసి ఆ పంచని పట్టుకుని ఈ పంచతోటి ఆ పంచని మూడెట్టి అని ఇది పద్ధతి కాదు సమాస పదం అది సమాసమయ్యందుకు చెప్పాలి పోనీ విడివిడి పదాలు అన్నాం పంచా పంచ జనా అందాము అంటే చూడయా ఇది వేదమంత్రం కదా వేదమంత్రంలో సమాస పదమా విడివిడి పదమా అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఎప్పుడంటే పదముంటుంది పదము ప పదం ఉంటుంది కదా అంటే మంత్రము పదము అంటే పదాల కింద మంత్రానికి స్వరం ఉంటుంది పదానికి కూడా స్వరం ఉంటుంది ఈ ప్రక్రియ మీకు తెలుసా ఇప్పుడు నేను మంత్రం చెప్తాను చూడండి నవో నవో భవతి జాయమాన అని మంత్రం ఇంకా ఉంది జాయమానో నమో నమో భవతి జాయమానో అన్నా ఇంకేటో అంటే ఇంకా పొడుగుంది నేను చిన్న ముక్క తీసుకోండి నమో నవో భవతి జాయమానహ అని ఇవి ఎన్ని పదాలు లెక్కబెట్టుకురండి జాయమాన అని ఒక పదం అది ఒక పదవా రెండు పదాలా డౌట్ సంస్కృతం వచ్చిన వాళ్ళకి రాదు సంస్కృతం రాని వాళ్ళకి వస్తే రావచ్చు జాయమాన అన్నది ఒక పదం ఎందుకంటే ఆనా ప్రత్యయం జాయా పుట్టుట సో జాయమాన ఒక పదం భవతి ఒక పదం నవోనవహ అని ఉంది ఇది నవహ నవహ అని రెండు పదాలా లేక నవోనవహ అని ఒక పదమా అలా ఎలా కూడా అవ్వచ్చు కదా నవహ అంటే కొత్తది రెండు పదాలు అవ్వచ్చు నవహ నవహతి జాయమాన నాలుగు పదాల అని మీకు డౌట్ రావచ్చు నిజానికి చెప్పకపోతే అలాగే అనుకుంటారు కూడా ఎందుకంటే సమాసనం రామో జయతి అంటే ఎన్ని పదాలు ఉంటుంది రామహ జయతి అవో వస్తుంది విసర్గస్థానంలో అలాగే నవహ నవహతి జాయమాన నాలుగు పదాలు అనుకుంటారు కానీ నాలుగు పదాలు కాదు మూడు పదాలే ఎందుకని పదము పదము ఉంటుంది వేరే ఆ పదం ఎలా ఉందో తెలుసునా నవో నవ ఇటి నవహ నవహ అను నవో నవహ అనే పదము అది సమాస పదమయ్యా దాన్ని విడదీస్తే నవహ నవహ అను వస్తుంది అని భవతి దగ్గరికి వచ్చేప్పుడుకి ఏముంది భవతి యాజమాన కాబట్టి సమాస పదాలని విడదీసి చూపిస్తారు ఇండివిజువల్ పదాలని అలా వదిలేస్తారు ఇప్పుడు మీరు చెప్పండి నేను పదం చెప్తాను దాన్ని బట్టి ఏది సమాసపదము ఏది ఇండివిజ్యువల్ పదమో మీరు చెప్పండి నవో నవ ఇది నవ నవ సమాసపదం భవతి జాయమాన అన్నాన్ కేతుం ఏటీ అగ్రే భాగం దేవేభ్య వీటి దాతి ప్రేతి చంద్రమాహ అన ఇవన్నీ విడివిడి పదాలు విడివిడి పదాలని తెలియట్లేదు మీకు ఇంకోటి చెప్తారు అష్టాకపాల నిర్వపతి అని ఉన్నాయి ఏమండి ఇవి ఎన్ని పదాలు రెండా మూడా అష్టాకపాల విడివిడి పదాలా ఒక పదవా మీరు చెప్పండి నాకు అష్టాకపాలమిత్యష్టాకపాలం అది ఎన్ని పదాలది ఒకటా రెండా ఒకటి ఆ వేష్టనని బట్టి అది ఒక పదం అని ఓకే వేష్టన అంటే ఇలా చెప్పాలి దాన్ని మళ్ళీ చెప్పి దాన్ని రెండు ముక్కల కింద విడగొట్టాలంటే అర్థం టు బిగిన్ విత్ అది సింగిల్ పదము అది ఏమీ అలా గట్టి అది ఒకటే పదము రెండు సందేహం లేదు ఏమైనా అర్థమవుతుందా మళ్ళీ చెప్తా చూడండి అజ్ఞ రోడాశం అష్టాకపాలమిాకపాలం నిర్వపతి దీంట్లో ఇప్పుడు అష్టాకపాలము రెండు పదములను కలిపి కలిగి ఉన్న సింగిల్ సమాసపదము అని తెలిసిందా లేదా గణానాన్ గణపతిమితి గణాపతి అది సింగిల్ సమాసపదం హవామహే అలా పోతుంది ఓకే జ్యేష్ట రాజమికి జ్యేష్ట రాజము అంటే అది సింగిల్ సమాసపదం ఓకే అర్థమైందా ఇప్పుడు పంచపంచ జనాహను చూసారా దానికి పదం చెప్తాను దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది ఆ మంత్రం ఎలాగంటే పంచ యస్మి పంచ పంచ ఇది పంచ జనాహ దాని మీకు ఏం తెలిసింది అది సమాసపదము అని తెలిసింది కాబట్టి అక్కడ పంచా పంచ అని లేదు పంచ పంచజనా అంది అంచ ఏముంది పంచజనులు ఐదు ఉన్నాయే తప్ప అది ఏదైతే అది పంచజనులు ఐదు ఉన్నాయి తప్ప ఐదు ఐదులు అనేది అక్కడ ఏమీ లేదు ఓకే పారిభాషికేణ స్వరేణ ఏకపదత్వ పదములను పదం కింద చెప్పేప్పుడు ఆ వా మంత్రాలని పదం కింద విడదీసేప్పుడు ఆ పరిభాష ఒకటి ఉన్నది సమాసపదమైతే వేష్టన చెప్పుకోవాలి విడిపదమైతే వేష్టన అక్కర్లేదు అని ఒకటి తర్వాత సమాసపదమైతే స్వరాలు మారిపోతాయి విడివిడి పదాలైతే స్వరాలు ఇంకో రకంగా ఉంటాయి సమాసపదం అయితే ఇంకో రకంగా ఉంటాయి ఇప్పుడు పంచపంచ జనాహను ఉన్నప్పుడు మొదటి పంచా విడిపదం దాని స్వరం వేరే ఉంటుంది రెండవ పంచ విడిపదం కాదు కాబట్టి దాని స్వరం మొదటి లాగా ఉండదు అది సమాసంలో కలిసిపోయిన వెనుక దాని స్వరం మారుతుంది కాబట్టి వేష్టనల పరిస్థితిని స్వరాన్ని ఆ పారిభాషిక ప్రక్రియ అంతా మీరు పరిశీలిస్తే ఇక్కడ పంచా పంచ అనేదేమీ లేదు పంచ పంచ జనాహనే సమాస పదము ఉన్నది కనుక నువ్వు అనుకుంటున్న ఐదైదులు ఇరవై ఐదు ఇక్కడ అసలు లేదు ఓకే పైగా ఇక్కడ పంచ పంచ జనాహ అని అలా విడదీయడానికి ఒక ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ని మనం పదాన్ని పట్టుకుని ఆ ఛాన్స్ లేదని చెప్పాం కానీ పదాన్ని పిక్చర్లోకి తీసుకురాకపోతే పంచ పంచ జనాన్ని విడదీసే అవకాశం ఉంటుంది కానీ అటువంటి అవకాశాన్ని కూడా కొట్టిపారుస్తున్నారు ఎలాగంటే పంచ ప్రయోగాంతరే పంచానా పంచనా పద్య ఐకస్వర్య ఏక విభక్తి ఏకవిభక్తికత్వావగమాత్ ఇక్కడ ప్రథమావిభక్తిలో మీకు ఆ తేడా పంచ పంచ జనా అనియా లేక పంచ పంచ జనాహ అనియా స్పష్టంగా తెలియట్లేదు కానీ షష్ఠీ బహువచనంలోకి రండి అన్ని బహువచనాలు ప్రథమా బహువచనం నుంచి షష్ఠీ బహువచనంలోకి రండి వచ్చినప్పుడు అక్కడ కనుక పంచ పంచ జనాహ అని ఉందనుకోండి షష్ఠీ విభక్తిలో ఎలా ఉంటుంది పంచానాం పంచానాం జనాం అని ఉండాలి కానీ ఎలా ఉంది ప్రయోగం పంచానాం పంచ జనాం అని ఉంది కాబట్టి దీన్ని బట్టి ఏం మీకు అక్కడ ఉన్నది పంచా పంచా జనాహ కాదు మరి ఏముంది పంచా పంచ జనాహ అని ఉన్నది అని స్పష్టమైందా లేదా షష్ఠీ మహోజనంలోకి వచ్చేప్పటికీ తెలిసిపోయింది కాబట్టి పదప్రక్రియ వైదికులు చెప్పే పదాన్ని బట్టి అది రెండు పదాలే తప్ప మూడు పదాలు కాదని స్వరాన్ని బట్టి ఈ పంచమేరు ఆ పంచ సమాసంలో ఉంది పంచ బయట తర్వాత ఇంకొక చోట షష్ఠీ విభక్తులకి మార్చుకున్నప్పుడు రెండు షష్ఠీ బహువచనాలే కనపడుతున్నాయి కానీ మూడు షష్ఠీ బహువచనాలు కనపట్టలేదు అంటే మొదటి పంచని పంచానాం షష్ఠీ బహువచనం చేశారు రెండో పంచని చెయ్యలేదు జనాహని జనానాం అని బహువచనం చేశారు కాబట్టి రెండో పంచ విడిపదం కాదు అది సమాసంలో కలిసి ఉన్నది అని మీకు స్పష్టమైపోయింది కాబట్టి స్వరాన్ని బట్టి విభక్తి మార్పులో వచ్చిన మార్పుని బట్టి తర్వాత పద ప్రక్రియలో ఉండే వేస్తనలను బట్టి వేష్టనంటే తిప్పడం నవో నవో భవతి జాయమాన నవో నవ ఇవహ నవహ మళ్ళీ తిప్పాడు చూడండి దాన్నే ఇలా గురేస్తాడు అష్టాకపాలమిత్యష్ట కపాలం అంటాడు ఏకాదశ కపాల నిర్వపతి అని ఉందనుకోండి ఏకాదశ కపాలమిత్యేకాదశ కపాలం అలా వేష్టనం వేస్తూ ఉంటుంది గణపతిమితి గణాపతి జ్యేష్టరాజమితి జ్యేష్టారాజము అంటూ ఉంటారు దాన్ని వేష్టన అంటారు దాన్ని బట్టి అది సమాసం అని తెలుస్తూ ఉంటుంది స్వరాన్ని బట్టి ఏకవచన ప్రథమా విభక్తి నుంచి ఆ షష్ఠీ విభక్తికి మార్చేప్పటికీ అది సమాసం అని తెలుస్తుంది ఇన్ని రకాలుగా అది సమాసపదము అని తేలింది కాబట్టి రెండు పంచలు లేవు ఒక పంచ ఇంకో పంచ జన ఉన్నది కాబట్టి నీకు ఐదైదులు లేవు ఓకే ఇప్పుడు ఐదైదులు ఉండాలంటే పంచ పంచ ఉండాలి అప్పుడు దాన్ని గుణకారం చేయాలి కలిగితే మళ్ళీ పది అవుతుంది గుణకారం చేయాలి ఈ రెండు ఒకే పదం రిపీట్ అయితే దాన్ని వేప్స అంటారు ఇక్కడ వేప్స లేదు ఇక్కడ వేప్స లేదు నేతి నేతి అది వీప్స నేతి నేతి వీప్స పంచ పంచ అంటే వీప్స ఇక్కడ పంచ పంచ నేతి ఇక్కడ పంచ పంచజన సమస్త వీప్స పంచ పంచేతి పంచ పంచ అనే వీప్స వీప్స్ అంటే ఒకేదాన్ని రెండుసార్లు చెప్తే వీప్స్ అంటారు అలాంటిది ఇక్కడ ఎందుకని సమాధం అదే పంచజనాహ సమాసం సమాసంలోంచో ముక్కనలా విరిచి పట్టుకొచ్చి వేప్సన్నానికి వీరలేదు నచ పంచవయగ్రహణం పంచ పంచేతీ కాబట్టి పంచ పంచజనాహని సమాసం ఉంటూ ఉండగా ఆ సమాసాన్ని వెరక్కొట్టి పంచ పంచ అని రెండు పంచలు ఉన్నాయి అని స్వీకరించుట ఉదా పంచకద్వయ్రహణం కుదరదు పోనీ పంచకద్వయం కాదనుకోండి పంచ పంచజనాహయే ఈ పంచతోటి పంచజనాహలో సమాసంలో ఉండే పంచను గుణించండి గుణించి ఇరవై ఐదు అని చెప్పండి అలా చేయొచ్చా చేయకూడదు అలా చేయకూడదు సో ఎలాగంటే సుందర రామబాణ అని అనుకోండి అందమైనది రామబాణము తెలుగులో సంస్కృతంలో సుందర రామబాణ ఇప్పుడు అందమైనది రాముడా బాణవా రాముడు కాదండి బాణం అందమైనది బాణం రాముడు కాదు రాముని బాణం అన్నాం కానీ అందమైనది బాణవా రాముడా బాణం ఎందుకంటే రామబాణ అన్నప్పుడు రామస్య బాణ రామబాణ అదే తత్పురుష సమాసం ఉత్తరపదార్థ ప్రధానం కాబట్టి బాణం గురించి చెప్తా రాముడి గురించి చెప్పట్లేదు దానికి విశేషణం సుందర కాబట్టి ప్రధానానికి విశేషణం అవుతుంది తప్ప అప్రధానానికి విశేషణం అవ్వదు కాబట్టి సుందర అన్నది బాణానికి విశేషణం అవుతుంది తప్ప రాముడికి విశేషణం అవదు అలాగే పంచపంచజనా అన్నప్పుడు పంచజనా సమాసపదం తత్పురుష ఉత్తర పదప్రధానం జనుల గురించి చెప్తారా జనులు ఏదైతే అది ఈ పంచా విశేషణం ఈ పంచా వెళ్ళి పంచకు విశేషణం అవ్వదు జనులకు విశేషణం అవుతుంది విశేషణం అయితే పంచ పంచ పంచా ప్లస్ పంచ పదినో వస్తుంది ఇక్కడ విశేషణమే కాదు కాబట్టి పది రాదు ఇరవై అసలే రాదు ఖ్యయా ఏక పంచసంఖ్యయా పరయా విశేషణం పంచపంచ మొదటి మధ్య పంచశబ్దాన్ని సమాసంలో కూరిపోయి కూరుకుపోయి ఉన్న రెండవ పంచశబ్దంతో ముడివేసి విశేషణం చేసి ఐదు ఐదులు అని మీరు చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే ఉపసర్జన విశేషణేనా అసంయోగా పంచజనా అనే సమాసపదంలో ఉండే పంచ అది ఉపసర్జనం అంటే అప్రధానం ఉపసర్జనం పూర్వం అని పాళిని గారి సూత్రం ఉంది అప్రధానం మొదట పెడతారు అదే అప్రధానం అది వెళ్ళి విశేషణంతో కలవదుది దానికి అన్వయం కుదరదు సంయోగం అంటే అన్వయం ఉండదు ప్రధానమైన దానికే విశేషణంతో అన్వయం ఉంటుంది తప్ప ఉపసర్జనానికి అన్వయం ఉండదు దీన్ని నోపసర్జన న్యాయము అంటారు సుందర రామబాణ అన్నప్పుడు సుందర శబ్దం బాణానికి అన్వయిస్తుంది తప్ప రాముడికి అన్వయించదు ఏమండి పంచ రామబాణ అన్నాము ఐదు రామబాణములు అంటే ఇప్పుడు ఐదుగురు రాములనా ఐదు బాణములనా ఐదు బాణములు ఏం ఉంది కదా ఐదుగురు రామా అలా అది సమాసమది అలా కాకుండా పంచరాముల బాణములు అన్నారనుకోండి అప్పుడు ఆ పంచరాముడికి వర్తిస్తుంది సమాసంలో పెట్టకూడదు అందులో తత్పురుష సమాసం ఇతర పదార్థ పూర్వపదం ఉపసర్జనం ఉంటుంది ఆ పరిస్థితిలో విశేషణాన్ని తీసుకెళ్ళి ఉపసర్జనంతో అనువయించుత తాగదు కాబట్టి నీకు ఐదు ఐదులనే మాట లేదు ఐదు జనులు అంతే తప్ప ఐదు ఐదులు లేదు మరి ఆ జనులేమిటి పంచేమిటి ఇది మళ్ళీ వారం చూద్దాం పూర్ణ కూడా పూర్ణమిదైన